ఓవరాల్ రివ్యూ ఫార్ హండ్రెడ్ స్టార్ అంగారక గ్రహం నేటి అంగారక గ్రహ వాతావరణం భూమి వాతావరణం కంటే వంద రెట్లు పలచగా ఉంటుంది అందులో బొగ్గు వాయువు కొంచెం కార్బన్ మొనాక్సైడ్ నీటి ఆవిరి బహుశా కొంచెం ప్రాణవాయువు ఉన్నాయి సోవియట్ రౌదసీ నౌక సేకరించిన కొలతల వల్ల అంగారక గ్రహంలో ఆర్గాన్ వాయువుగూడా ఉన్నట్లు విదితమైంది భూమిమీది ప్రాణుల వల్ల ఏర్పడే నత్రజని అక్కడున్నదో లేదో కనుగనవలసి ఉన్నది గ్రహ ఉపరితలం మీద సంభవించే వాటిని వాతావరణం ప్రతిబింబిస్తుంటుంది కనుక అక్కడి ఈ సూచనలు జీవిమనుగడకు అనుకూలమైనవి కావు పైగా ప్రమాదకరమైన అల్ట్రావయలెట్ వికిరణం నుంచి అక్కడి వాతావరణంలో రక్షణ చాలా తక్కువగా ఉన్నది అయినప్పటికీ సూక్ష్మజీవులు బాగా నేలలోపలికి వెళ్లి అక్కడ అవి తమను తాము రక్షించుకోగలవని జీవశాస్త్రజ్ఞులు భావిస్తున్నారు అంగారక గ్రహం ఇప్పుడిప్పుడే సజీవమవుతున్నదా లేకపోతే అది మరణయాతన అనుభవిస్తున్నదా ఈ విషయం గురించి కాలమే నిర్ణయించాలి రిపీట్ గ్రహం నేటి అంగారక గ్రహ వాతావరణం భూమి వాతావరణం కంటే వంద రెట్లు పలచగా ఉంటుంది నేటి అంగారక గ్రహ వాతావరణం భూమి వాతావరణం కంటే వంద రెట్లు పలచగా ఉంటుంది అందులో బొగ్గు పులుసు వాయువు కొంచెం కార్బన్ మోనాక్సైడ్ నీటి ఆవిరి అందులో బొగ్గు పులుసు వాయువు కొంచెం కార్బన్ మొనాక్సైడ్ నీటి ఆవిరి బహుశా కొంచెం ప్రాణవాయువు ఉన్నాయి బహుశా కొంచెం ప్రాణవాయువు ఉన్నాయి సోవియట్ రోదసి నౌక సేకరించిన కొలతల వల్ల అంగారక గ్రహంలో ఆర్గాన్ వాయువు కూడా ఉన్నట్లు విదితమైంది సోవియట్ రోదసీ నౌక సేకరించిన కొలతల వల్ల అంగారక గ్రహంలో ఆర్గాన్ వాయువు కూడా ఉన్నట్లు విదితమైంది భూమి మీది ప్రాణుల వల్ల ఏర్పడే నత్రజని అక్కడున్నదో లేదో కనుగనవలసి ఉన్నది భూమి మీది ప్రాణుల వల్ల ఏర్పడే నత్రజని అక్కడున్నదో లేదో కనుగొనవలసి ఉన్నది గ్రహ ఉపరితలం మీద సంభవించే వాటిని ప్రతిబింబిస్తుంటుంది గ్రహ ఉపరితలం మీద ప్రతిబింబిస్తుంటుంది కనుక అక్కడి ఈ సూచనలు జీవి మనుగడకు అనుకూలమైనవి కావు కనుక అక్కడి ఈ సూచనలు జీవి మనుగడకు అనుకూలమైనవి కావు పైగా ప్రమాదకరమైన అల్ట్రావయలెట్ వికిరణం నుంచి అక్కడి వాతావరణంలో పైగా ప్రమాదకరమైన అల్ట్రావయలెట్ వికిరణం నుంచి అక్కడి వాతావరణంలో రక్షణ చాలా తక్కువగా ఉన్నది రక్షణ చాలా తక్కువగా ఉన్నది అయినప్పటికీ సూక్ష్మజీవులు బాగా నేలలోపలికి వెళ్లి అయినప్పటికీ సూక్ష్మజీవులు బాగా నేలలోపలికి వెళ్లి అక్కడ అవి తమను తాము రక్షించుకోగలవని జీవశాస్త్రజ్ఞులు భావిస్తున్నారు అక్కడ అవి తమను తాము రక్షించుకోగలవని జీవశాస్త్రజ్ఞులు భావిస్తున్నారు అంగారక గ్రహం ఇప్పుడిప్పుడే సజీవమవుతున్నదా అంగారక గ్రహం ఇప్పుడిప్పుడే సజీవమవుతున్నదా లేకపోతే అది మరణయాతన అనుభవిస్తున్నదా లేకపోతే అది మరణయాతను అనుభవిస్తున్నదా ఈ విషయం గురించి కాలమే నిర్ణయించాలి ఈ విషయం గురించి కాలమే నిర్ణయించాలి